ముముక్ష ఈ కాబీజ వసీకరణ కోసం వాడాలి మర్రి విత్తనం ఇదే మర్రి వృక్షం జనన మరణాలు కర్మచక్రం ఇత్యాదు సుఖ దుఃఖాలు షడూర్ములు షడ్వికారాలు సమస్తం మర్రి వృక్షం అదానికి బీజం ఏమిటి ఈ కామరాజ బీజమే వేరే ఇంకేం ఉన్నాడు సాధన చతుష్టయం ద్వారా దీన్ని అధిగమిస్తాడప్పుడు శివశక్తియుక్త్యాదియా శివతో భవేత్ శివస్వరూపుడుగా నిర్ణయం పొందుతాడు మొదట శివశక్తి సంయోగంగా అనుభవిస్తాడు తదుపరి శివశక్తులు రెండు సదాశివ స్థితిలో ఏకత్వాన్ని పొందాయి ఆ సదాశివ నిర్ణయంతో ఇదంతా పోతుంది కాబట్టి ప్రథమ మొదలుపెట్టి షడ్విధ సమాధి నిర్ణయం వరకు పనిచేస్తున్నటువంటి ఈ కామము నీకు స్వరూప జ్ఞానం పొందాలన్నా కైవల్యాన్ని కూడా ఇదే పనిచేయాలి వస్తు సముచ్చయం మనం ఆరు సముచ్చయాలు చెప్పుకున్నాం ఏమిటవి కామము కర్మ భోగము వృత్తి వాసన సంస్కారం ఈ ఆరు సముచ్చయాల వైపు పనిచేయాలన్నా అదే కామమే కోరిక కలిగి ఉంటే దేని కలిగు ఉండాలయ్యా శాశ్వత సుఖం శాశ్వత ఆనందం శాశ్వత స్వప్రకాశం శాశ్వత చైతన్యం శాశ్వతమైన జ్ఞానం సత్ అనే నిర్ణయంలో ఉండాలి అంటే ఈ కామమే పనిచేయాలి జాగ్రత్తగా ఎటువైపు ఓరియంటేషన్ తిప్పాలి ఎటువైపు దీన్ని తిప్పాలి అన్నది చాలా ముఖ్యం కామి కాని వాడు మోక్షగామిగా అంటే అర్థం ఇవాళ మనం విపరీతార్థంలో చెప్పుకుంటున్నాం దాని అర్థం అది కాదు కామి కానివాడు మోక్షగామిగాడు అంటే అర్థమేంటి కామమన్నటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి అది కామేశ్వరీ కామేశ్వరుడు సృష్టి అంతా వ్యాపకమై ఉంది పంచభూతాలంతా వ్యాపకమై ఉంది పంచతన్మాత్రలో వ్యాపకమై ఉంది ఆ మహతత్వం దాకా వ్యాపకమై ఉంది బ్రహ్మాండ సృష్టికి ఆధారం కామేశ్వరి కామేశ్వరుడు మరి ఆ నిర్ణయ క్రమంలో ఉన్న అంత వ్యాపకమై ఉన్నటువంటి దీనిని ఏం చేయాలట మోక్షగామిగా మార్చు మోక్ష అపేక్షగా మార్చు ముముక్షువుగా మారు ముభుక్షువుగా ఉండకు హరి ఓ శ్రీ గురు హరి ఓర్ణ మద ఓర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమానాయ పూర్ణమెవశిషా శి శా శ్రీగరుభ్యో నమ నారాయణ నారాయణ